ఓం శ్రీగురుభ్యో నమీ గణానామేస్త బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృన్మోతిదన శ్రీ మహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆత్మస్వంధుగణ మనం ఇరవై ఏడో శ్లోకం చూస్తూ ఉన్నాము సార్ అందాము ఇచ్చాద్వేష సముత్న ద్వన్వమోహారూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతపా హే భారత ఓ అర్జున భరత వంశీయుడైన ఓ అర్జున అంటే సంబోధనకి ఇంకో అర్థం కూడా ఉంది భా అంటే జ్ఞానము అని అర్థం భాయాం రథ భారత జ్ఞానమునందు ప్రేమగలవాడు తెలుస్తోందండి భారత సంబోధనం భారత అయ్యో మైకుంది అయినా తెలియట్లేదా ఏ సౌండ్ వస్తుందా విఘ్నేశ్వరుడు పెళ్లికి వెయ్యే విఘ్నాలు అనే సామెతో ఆ సామెతేన వినపడిందా లేదా వినపడిందా సో భాయాం రత ా అంటే జ్ఞానం జ్ఞానప్రకాశం జ్ఞానప్రకాశమునందు ప్రీతి గలవాడు తత అంటే ప్రీతి గలవాడు సో మనుషులకి డబ్బు మీద భోగాల మీద ప్రీతి ఉంటుంది తప్ప జ్ఞానప్రకాశం మీద ప్రీతి ఉండడం అరుదైన విషయం మానవులకు ధనం మీద భోగాల మీద ప్రీతి ఉంటుంది సాధారణంగా అర్థకామ పొరులై ఉంటారు అర్థం అంటే ధనం కామ అంటే భోగా వాటి మీద ప్రీతుంది ఏదైనా ఓపెసరంత దేవుడు దేవం ఇలాగే ఏదైనా మొదలుపెడితే కర్మ ఎందుకు ప్రీతుంది కర్మ ద్వారా సాధిద్దాము కర్మ ద్వారా సాధించవచ్చు కానీ మోక్షం సాధించడం కుదరదు కర్మ ఫలాన్ని సాధించగలుగుతారు లేదా కొంచెం కర్మ అంటే స్థూలంగా ఉంటుంది చూడండి కర్మ స్థూలం ఎప్పుడూ కూడా ఉపాసన కొంత సూక్ష్మం కర్మ కంటే ఒక మెట్టు పైన ఉపాసన దాని ఎందుకు ప్రీతి ఉంటుంది చాలామందికి ఉపాసన ఎందుకు ప్రీతి కర్మ ఉపాసన కలిసి ఉంటాయి వాటిని విడదీయడం అంత తేలిక కాదు కానీ కొన్ని సందర్భాలలో ఉపాసనని స్పెషల్గా ప్రత్యేకంగా మనం చెప్పచ్చు ఇప్పుడు శ్రీ విద్యోపాసన చేసి వారు ఉంటారు మేము శ్రీ విద్యోపాసన చేస్తున్నాము అని అంటారు కూడా వారు చేస్తూ ఉంటారు దాంట్లో బోడంత పూజలు అవి ఉంటాయి మంత్ర జపము అవి కూడా ఉంటాయి కాబట్టి కర్మాను ఉపాసన కలిసి ఉంటాయి దాని ఎందు ప్రీతి ఉంది దాని ఎందు ప్రీతి ఉన్న వాళ్ళకి జ్ఞానం మీద శ్రద్ధ ఉండదు అది ఆ మానవ స్వభావం అటువంటి మనస్సు కర్మా ఉపాసనలందు ఉంది అంటే జ్ఞానం మీద శ్రద్ధ ఉండడం అరుదు జ్ఞానం మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి ఎప్పుడూ అరుదైన సమాచారం చాలా అరుదైన విషయం అల్టిమేట్గా జ్ఞానమునందు మాత్రమే మానవుని యొక్క స్వరూపం ప్రకటమవుతుంది ఎందుకంటే మనిషి కర్మప్రధానుడు కాదు జ్ఞానప్రధానుడు పశుపక్ష్యాదులు కర్మ ఇప్పుడు పక్షి ఉందనుకోండి నిద్ర లేచింది మొదట పడుకుంటుంది అది కూడా నిద్ర లేచింది మొదటిని పడుకునేదాకా కర్మ ఎందు వ్యగ్రమై ఉంటాడు మనిషికి పక్షికి తేడా ఉండాలి కదా మనిషి కూడా కర్మ చేస్తూ ఉంటాడు కానీ జ్ఞాన ప్రధానమైనవాడు మనిషి సో ఆ తన స్వరూపం బయటకు జ్ఞానం వల్ల మిగతా వాటి స్వరూపం కప్పుబడిపోయి ఉంటుంది కాబట్టి హే భారత అంటే జ్ఞానమునందు ప్రీతి గలవాడా అని సంబోధిస్తాడు సో ఇప్పుడు వేదాంత పాఠం చెప్పేవాడు శిష్యుడిని జ్ఞానం ప్రీతిగలవాడా అని సంబోధించకపోతే ఇంకెలా సంబోధిస్తాడు ఎందుకంటే కర్మ ప్రీతి గలవాడికి కర్మనిష్ఠునకు వేదాంతం అది అది అందదు శ్రద్ధ నిర్మాణం కాదు పొందండి అది ఏదో టాపిక్ భారత హే భారత సో ద్వంద్వ మోహేన ద్వంద్వముందంటే మోహం ద్వంద్వం సత్యం అని ద్వంద్వ సత్యం కానే కాదు ద్వంద్వ ఎప్పుడు మోహమే సో ఆ లెవెల్లో అది సత్యంగా అనిపిస్తుంది ఇప్పుడు వీడు మంచివాడు చెడ్డవాడు అని ఇద్దరు ఉంటారు మీకు స్థూలంగా చూస్తే ఈ మంచి చెడు అనే రెండు సత్యం అని అనిపిస్తుంది ఈయన మంచి ఆయన చెడు కానీ మరి తత్వం అలా ఉండదు కదా సో తత్వంలో ఏమిటి ఎలా ఉంటుంది మంచివాణిలో ఏ ఆత్మ ఉన్నదో చెడ్డవాణిలో అదే ఆత్మ ఉంటుంది ఆత్మస్వరూపంలో తేడా ఉంది కాబట్టి మీరు దేహము అంతఃకరణ ఇంద్రియములు అంతవరకు చూస్తే మంచి చెడు స్వరూపంలోకి వెళ్ళినట్లయితే మంచి చెడు అనే విభాగము అది వెనక పడిపోతుంది అది నిలబడదు అది ఆపేక్షికంగా సాపేక్షికంగా ఉంటుంది తప్ప అప్సల్యూట్ కాదు కాబట్టి సత్య వస్తువు దగ్గరికి వెళ్ళేప్పటికి సకల విభాగములు నిరాకరించబడతాయి కాబట్టి భేదం అనేది ఏదైనా సరే మోహమే ద్వంద్వ మోహేనా తర్వాత చాలా సూక్ష్మమైన విషయాలు ఇవి ఫిలసాఫికల్ ట్రూత్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి మీరు స్థూల బుద్ధితో చూసినట్లయితే అవి ఈ సృష్టి కూడా మొత్తం సృష్టి ద్వంద్వ రూపంగా ఉంటుంది సృష్టి అంటేనే ఆల్ మ్యానిఫెస్టేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆపోజిట్స్ అదొక లా లా ఆఫ్ వేదాంత ఆల్ మేనిఫెస్టేషన్ ఈ మొత్తం సృష్టి అంతా కూడా ద్వంద్వాల కిందే ఉంటుంది సో ఇప్పుడు ఉదాహరణకి మంచి చెడు చలి వేడి ఇటువంటి ద్వంద్వాలు మనకి తేలిగ్గా తెలుస్తాయి ఎందుకంటే అది చాలా స్థూలంగా ఉంటాయి అది ద్వంద్వం అనేది తెలుస్తూ ఉంటుంది క్రెడిట్ డెబిట్ అంటే ఇంకా తేలిగే తెలుస్తుంది ఎందుకంటే డబ్బు వ్యవహారం కనుక తక్కువ తెలుస్తుంది సో కానీ జగత్తులో ఇంకా అంతకంటే సూక్ష్మమైన ద్వంద్వాలుంటాయి అన్ని ద్వంద్వాలే అంతకంటూ సూక్ష్మంగా ద్వంద్వాలు ఉంటాయి ఉదాహరణకి ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే తెలిసి తెలియట తెలియకుండుట ఓ ద్వంద్వం ఇప్పుడు తెలుగు భాష తెలుసును తమిళ భాష తెలియదు చూసారా మీరు భాష అనగానే తెలివిట తెలియకుందుట ద్వంద్వ ఉంటుంది సో జ్ఞానాంశంలో మన అంత బుద్ధి జ్ఞానం బుద్ధి ఎందు ద్వంద్వ ఉంటుంది తెలివిట తెలియకుందుట అలాగే మనస్సు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు అక్కడ ద్వంద్వం ఉంటుంది సుఖము దుఃఖము తర్వాత మీరు కర్తృత్వం నేను కర్తను విజ్ఞానమయ కోశము ఉంటారు అక్కడ ద్వంద్వం ఉంటుంది ఏమిటి పుణ్య పాప తర్వాత భోక్తృత్వంలో ద్వంద్వం ఉంటుంది సుఖానుభవము దుఃఖానుభవము సో ఈ విధంగా ప్రతి అంశంలోనూ ద్వంద్వం ఉంటుంది ఇంకొంచెం లోతుగా వెళ్తే అస్థి నాస్తి అనే ద్వంద్వం ఉంటుంది నాస్తి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు కంప్యూటర్ యోగం ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం ఐటీ యుగము అంటారు కలియుగం కాదు కలియుగం త్రేతాయుగం ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలు ఇప్పుడు ఏమిటిది ఐటీ యుగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం తెలుగు సాహిత్యం చదివితే తెలుస్తుంది నన్నయ యుగము శ్రీనాథుని యుగము ఆధునిక కాలానికి శ్రీశ్రీ యుగము అని పేరు పెట్టి ఈ మధ్య నేను ఎక్కడో చదివాను తెలుగు సాహిత్యంలో అలా అంటారు పురాణాల్లో అంటారు ద్వాపర యుగం త్రేతాయుగం కలియుగం అని పురాణాల్లో ఉంటుంది ఆ ఆ రకమైన విభాగం సాహిత్యంలోకి వచ్చేప్పటికీ తెలుగు సాహిత్యంలో మీకు అర్థమవుతుందని నేను నన్నయ్య యుగము శ్రీనాథున్ తిక్కన యుగము శ్రీనాథుని యుగము అని ఇలా చెప్తారు ఆ సాహిత్య సాహిత్యం యొక్క ఇవల్యూషన్ దాని పరిణామక్రమంలో అలాగంటే యుగాలు చెప్తారు సో అదే రకంగా ఆధునిక కాలాన్ని మనం ఐటీ యుగము అని అనవచ్చు ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగము అది ఒక యుగం ఇప్పుడు మీరు కంప్యూటర్లో మీకు వార్తలు వస్తూ ఉంటాయి మీరేమో సినిమా టీవీలో డిజిటల్ డిజిటల్ టీవీ చూస్తారు డిజిటల్ సినిమా చూస్తారు డిజి అన్ని డిజిటల్లే డిజిటల్ అంటే ఏమిటి వన్ జీరో అది డిజిటల్ ఇప్పుడు ఫోటో తీస్తారు చూడండి కెమెరాలో ఫోటో తీస్తారు ఆ ఫోటోని మీరు పంపించవచ్చు కెమెరాలో డిజిటల్ ఫోటో తీసి దాన్ని కంప్యూటర్ ద్వారా వైర్లెస్లో మీ ఫ్రెండ్కి పంపించేయచ్చు ఎలా పంపిస్తారు ఈ ఫోటో మొత్తం అంతా కూడా వన్ అలాగా డిజిటల్ కింద తయారైపోతుంది కొన్ని లక్షల అంకెలు అంకెలన్నీ వన్ అయినా ఉంటుంది జీరో అయినా ఉంటుంది ఇక్కడ కంప్యూటర్ సైంటిస్టులు అందరూ కూర్చొని ఉన్నారు వాళ్ళ ముందు నా పాండిత్యం అంతా ప్రదర్శిస్తున్నాను నేను సో అన్ని డిజిటల్ అయిపోతాయి ఫోటో అంటే ముక్కు చెవి అవే ఉండవు ముక్కు అనుకోండి ముక్కు అంటే ఏంటి వన్ జీరో జీరో వన్ వన్ వన్ జీరో జీరో వన్ వన్ అది ముక్కు చెవి అంటే ఏమిటి వన్ అది చెవి అలా ఉంటుంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ ప్రపంచమంతా కూడా ఒక ద్వంద్వం ఏమిటి అస్థి నాస్తి నచికేతస్సుడు యమధర్మరాజును అడిగాడు అస్థితి చేకే నాయమస్థితి కొంతమంది అస్థి సత్యం అంటున్నారు ఇప్పుడు ఈ కంప్యూటర్ వాళ్ళని అడగాలి మనం ఏమయా ఒకటి సత్యమా జీరో సత్యమా అని అడగాలి వాళ్ళు చెప్పాలి రెండు సత్యాలు ఉండవు ఒకటే సత్యం అంటుంది సత్యం అంటే ట్రూత్ రెండు ఉండవు ఒకటే ఉంటుంది కాబట్టి చెప్పు ఒకటే సత్యం అంటావా జీరో సత్యం అంటావా అంటే ఆ చెప్పేవాడి సంస్కారాన్ని బట్టి వాడు సమాధానం చెప్తాడు చెప్పేవాడు ఆ తత్వము పూర్ణము అనే సంస్కారం గలవాడైతే వన్ ఈజ్ ట్రూత్ అని చెప్తాడు చెప్పేవాడు శూన్యవాదం వైపు మొగ్గు చూపివాడు అనుకోండి ఇదంతా శూన్యం అనే ధోరణిలో ఉన్నాడు అనుకోండి ఇవాడు శూన్యముతత్వం అని చెప్తాడు సో ఈ విధంగా మొత్తం కంప్యూటర్ యుగాన్నంతనీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రపంచం ఇన్ఫర్మాటిక్స్ దాన్ని కూడా ఒక మౌలికమైన ద్వంద్వంగా మేము వేదాంతం అప్పటికే ఫిక్స్ చేసి పెట్టుకున్నాం ఇంకా కంప్యూటర్లో రాకముందే మా ద్వంద్వం సెటిల్ అయిపోయి ఉంది ఆ తర్వాత వేదాంత వీళ్ళు వచ్చారు అస్థి నాస్తి మౌలికమైన ద్వంద్వం ఇప్పుడు ఘటహ అస్థి అని మీరు అనగానే ఘటహ నాస్తి అని పక్కనే ఉంటుంది కాబట్టి ఈ మొత్తం సృష్టి కూడా ద్వంద్వాల కింద విభాగం చెందుంటుంది ఈ ద్వంద్వమే సత్యము ద్వంద్వ భేదం కదా ఆపోజిట్స్ భేదమే సత్యము అని అలా అనుకుని మనం జీవిస్తూ ఉంటాము ఈ భేదమే సత్యము అనేది అది ఏ మోహము ద్వంద్వమోహన భారత ఏదో చాలా చెప్పాను ఎంత చెప్పానో నాకు గుర్తులేదు ఎక్కడి దాకా వచ్చాం భాష్యంలో ద్వమోహనైతే ద్వంద్వనిమిత్త మోహ ద్వంద్వమోహే ఇచ్చాద్వేష శీతోష్ణవత్ పరస్పరవిరుద్ధ సుఖదుఃఖహేతుషయ యథాకాలం సర్వభూతై సంబధ్యమానవు ద్వంద్వ శబ్దేన అభిధీయేటే అంతవరకు వచ్చామా అది చెప్పాలి కొంచెం ఆ వాక్యం చెప్పాలండి మంచిది సో శంకరులు ద్వంద్వ శబ్దాన్ని చాలా అందంగా నిరూపించారు ఆయన ఏమంటున్నారంటే సకల ప్రాణులకి జీవితంలో ఆయా సందర్భాలలో ఈ ద్వంద్వాలు తారసపడుతూనే ఉంటాయి సకల ప్రాణులకి ఇప్పుడు ఆవుందనుకోండి ఆవు మీరు పచ్చగడ్డి చూపించారనుకోండి దగ్గరికి వస్తుంది కర్ర చూపించారనుకోండి దూరంగా పోతుంది ఒక ద్వంద్వం ఆవుకో ద్వంద్వం వీడు పచ్చగడ్డి పెట్టేవాడు వీడు కర్ర పెట్టి కొట్టేవాడు అదో ద్వంద్వం ఆవుకి సో ఆ విధంగా కుక్కుందనుకోండి మీరు బ్రెడ్ ముక్క వేస్తే తోక జాడిస్తూ ముందుకు తోక ఆడిస్తూ మీరు కర్ర లేకపోతే బ్రెడ్ ఏదో వేసారనుకోండి ఆ పారిపోతుంది దానికి అదో ద్వంద్వ ఆ విధంగా సకల ప్రాణులు కూడా ఈ ద్వంద్వాత్మకమైన ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు ఇప్పుడు మానవుడు కూడా ద్వంద్వాలతోటే జీవిస్తాడు సకల ప్రాణులతో పాటుగా ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ ద్వంద్వమే సత్యం అనుకోవడం మోహం అది దట్ ఈస్ ది పాయింట్ ఆ ద్వంద్వ మోహము అన్నది ఇప్పుడు ఈ ద్వంద్వమోహము ద్వంద్వములు ఎలా నిర్మాణం అవుతాయి అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అబ్సల్యూట్గా ఆ బాహ్యమునందు ద్వంద్వాలు ఉన్నాయా లేక మీ హృదయంలో ఉండే రాగద్వేషాలని బట్టి ద్వంద్వాలు నిర్మాణం అవుతాయా అని ప్రశ్న మామూలుగా లౌకికులు లౌకికులు అంటే సంసారులు అర్థం అంటే అజ్ఞానులు అర్థం అస్తమానం అజ్ఞానులు అజ్ఞానాలు అంటే బాగుండదని అప్పుడప్పుడు లౌకికులు అంటూ ఉంటాం కదండి లౌకికులు అంటే వాళ్ళు బుద్ధిమంతులు కాదు అజ్ఞానులు ఆ జ్ఞానక్షేత్రంలో బుద్ధిమంతులుగా ఉంటారు అది వేరే సంగతి కాబట్టి లౌకికులు ఈ ద్వంద్వములను ద్వంద్వముల విషయంలో ఏమనుకుంటారంటే ఈ ద్వంద్వములు బయట ఉన్నాయి ఇప్పుడు మంచి చెడు బయట ఉన్నాయి ఇష్టము అనిష్టము బయట ఉన్నాయి మిత్రుడు శత్రువు బయట ఉన్నారు అని అనుకుంటారు లౌకికులు అంత తప్పు అదే కానీ ఇంకొకటి సో బయట ఉండవు మన మనస్సు చేత ప్రాజెక్ట్ అవుతాయి ఇప్పుడు రాగము ద్వేషము కూడా అవి టైముని బట్టి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు కారు కొన్నారనుకోండి కారు ఎండు రాగం ఉంటుంది ఏమంటే ఒక ఏడాది వాడిన తర్వాత కొత్త మోడల్ వస్తుంది కొత్త మోడల్ కొనుక్కోవాలని మీకు కోరిక పుడితే ఈ కారు మీద ద్వేషం నిర్మాణం అవుతుంది ఎందుకంటే దీన్ని వదుల్చుకుంటే కానీ కొత్త మోడల్ కొనం ఎక్కడ పెట్టుకుంటారో రెండు కారు నెత్తిమి పెట్టుకోవాలి గరాజులో చోటు ఉండదు ఆ కొత్త మోడల్ తెచ్చుకోవాలి అది వెయిటింగు ఈ కారు వాళ్ళలో అంచేత ఏం చేస్తారంటే ఆ కారుకి ఇలాగ చేస్తారు అమెరికాలో చేస్తారు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు ఐడియా లేదు అమెరికాలో ఏం చేస్తారంటే ఈ కారు ఆ బయట పెడతాడు లాంగ్లో పెడతాడు కొంచెం ఎత్తుగా పెడతాడు పెట్టి దాని మీద ఒక ఫ్లాగ్ ఒకటి పెడతాడు అమెరికా ఫ్లాగ్ పెట్టేస్తాడు అంటే ఆకర్షించడానికి మన దృష్టిని ఆకర్షించటానికి ఇట్ ఈజ్ ఫర్ సేల్ అని అర్థం ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు చూస్తూ ఉంటారు ఎప్పుడో ఒకరోజు ఎవడో ఒకడు బేరం కుదిరి పట్టుకుపోతే వాడు తీసుకెళ్ళిపోతూ ఉంటే అమ్మ అక్కడికి ఇదో పెద్ద తలపోటు వదిలిందిరా అని దాన్ని వదిలించుకుంటాడు అదే కాదు మీద సంవత్సరం క్రితం వాడికి రాగం ఉంటుంది ఈరోజు ద్వేషం ఉంటుంది నేను నా మిత్రులు ఈరోజు శత్రువులు కాబట్టి శత్రువులు మిత్రులు బయట ఉండరు మన హృదయంలో ఉంటారు మన మనస్సులో ఉంటారు మన మనస్సులో మనకు అనుకూలమైతే మిత్రులు మనకి ప్రతికూలమైతే శత్రువులు మన ఇచ్ఛా ద్వేషాలు ఉంటాయి మన ఇచ్ఛకి ద్వేషానికి తగ్గట్టుగా బయట ఉండే మనం శత్రువులు మిత్రుల విభాగం చేసుకుంటాము కాబట్టి ఈ సకల ద్వంద్వములు కూడా మన మనస్సులో ఉండే రాగద్వేషాలను బట్టి పుడతాయి దీంట్లో రహస్యం ఏంటంటే మనస్సు మీరు రాగద్వేషముల నుండి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేసారనుకోండి రాగద్వేషములు అనేవే లేని స్థితి మీరు మనస్సుకు తీసుకొచ్చారనుకోండి అప్పుడు మీకు ద్వంద్వాల అనుభవానికి రావు అది అనుభవానికి రావు ఇప్పుడు అది చాలా ప్రాక్టికల్ కూడా ఏదేదో థియేటికల్ అని మీరు అనుకోదు మనస్సుని అలా నిర్మలంగా ఆకాశంగా పెట్టుకోవటము అని ఒక అలవాటు చేసుకున్నట్లయితే మీ ముందు అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి వ్యక్తులు వస్తూ ఉంటారు పదార్థములు వస్తూ ఉంటాయి కానీ అవి మీ మనస్సులో ఇచ్చాద్వేషములను ఉద్బుద్ధం చెయ్యవు అప్పుడు మీరు ఆ వస్తువులను కానీ ఆ వ్యక్తులను కానీ ఆ పరిస్థితులను కానీ మంచి లేఖ చెడు అనే విభాగం చెయ్యరు అసలు విభాగం లేకుండా అయిపో కాబట్టి అది మన మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలను బట్టి బయట జగత్తులో ద్వంద్వములు నిర్మాణమవుతాయి ద్వంద్వములు అంటే ధర్మము అధర్మము సుఖము దుఃఖము చలి వేడి ఇలాంటి ద్వంద్వాల నిర్మాణం అవుతాయి ద్వంద్వములు ఎంతసేపటికి అప్సల్యూట్ కావు అవి రిలేటివ్గా ఉంటాయి మీకు నేను దృష్టాంతం చెప్తా ఒక గాజు బేకర్లో అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వాటర్ పోయండి అందుకంటే ఎక్కువ అయితే చేయి కాలిపోతుంది అందు గురించి ఇంకో గాజు బేకర్లో జీరో డిగ్రీస్ లేకపోతే ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వాటర్ పోయింది అంటే చాలా కూల్గా ఉన్న వాటర్ ఈ గాజు బేకర్లో ఎడమవైపు అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వాటర్ పోసాం మధ్యలో రూమ్ టెంపరేచర్ వాటర్ పెట్టుకోండి రూమ్ టెంపరేచర్ అంటే స్టాండర్డ్గా ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అని తీసుకుంటారు అన్ని సెంటిగ్రేడ్ చెప్పాను నేను ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ రెండు వేళ్ళు ఈ రెండు బేకర్స్లో పెట్టండి ఈ వేలు సిక్స్టీ డిగ్రీస్లో పెట్టారు ఈ వేలు ఫైవ్ డిగ్రీస్లో పెట్టారు ఇది మంట పుడుతుంది ఆ వేడికి ఇది మంట పుడుతుంది చల్లదనానికి ఓకే కాబట్టి ఇది వేడి ఎక్కువ వేడి ఈ వే ఈ వేలుకి తగులుతుంది ఎక్కువ చల్లదనం ఈ వేలుకు తగులుతుంది ఆ అనుభవాన్ని పొంది ఈ రెండు వేళ్ళు ఒక్కసారి లేవదీసి మధ్యలో ఉన్న బేకర్లో పెడితే ఈ వేడి బేకర్లోంచి వచ్చిన వేడికి వేలుకి ఈ మధ్యనున్న బేకర్ చల్లగా అనిపిస్తుంది ఈ చల్లటి బేకర్లోంచి వచ్చిన వేలుకి మధ్యనున్న బేకరు వెచ్చగా అనిపిస్తుంది మీ రెండు వేళ్లలోనే మీరు రెండు వేళలో ఇప్పుడు ఏ వేలు నమ్ముతారు మీరు ఈ వేలుంటుంది చల్లగా ఉందమ్మా అంటున్నాయి ఈ వేలు ఉంటుంది వెచ్చగా ఉంది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న బేకర్లో నీళ్లు చల్లగా ఉన్నాయా వెచ్చగా ఉన్నాయా అలాగేమీ లేదు ఈ వేళ్ల యొక్క స్పర్శ జ్ఞానాన్ని బట్టి దాన్ని చల్లదనం వెచ్చదనం అని మనం అనుకుంటాం తప్ప దాంట్లో ఇంక తేడా ఏమీ లేదు అది అప్సల్యూట్ కాదు కాబట్టి శీతోష్ణములు కూడా అప్సల్యూట్ కావు ఆ సందర్భాన్ని బట్టి ఉంటాయి అంతే దృష్టాంతంగా చెప్తూ ఉంటా నేను పర్సనల్గా చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఇంకో దృష్టాంతం చెప్తా నా దగ్గర థర్మోమీటర్ ఉంది రూమ్లో నేను థర్మోమీటర్ పెట్టుకున్నా టెంపరేచర్ ఎంతుందో తెలుస్తూ ఉంటుంది మామూలుగా వేసవికాలం ఇంకా రానప్పుడు ఫిబ్రవరిలో ఆ టెంపరేచర్ ఇరవై ఉంటుంది సరే మార్చి ఏప్రిల్ వచ్చేపటికి అది థర్టీ టచ్ అవుతుంది లోపల లోపల థర్టీ టచ్ అయిందంటే బయట ఫార్టీ దాటిందని అర్థం 40 డిగ్రీస్ దాటిందని అర్థం ఆ థర్టీ వచ్చిన రోజుని చాలా వేడిగా ఉక్కగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే చాలా హాట్గా ఉంటుంది తర్వాత ఏమవుతుందో తెలుసిన ఈ ఫార్టీ డిగ్రీస్ దగ్గర నుంచి ఈ టెంపరేచర్ పెరిగి ఫార్టీ త్రీ ఫార్టీ దాకా పోతుంది అప్పుడు లోపల టెంపరేచర్ థర్టీ టచ్ అవుతుంది థర్టీ ఫోర్ టచ్ అవుతుంది టచ్ అయ్యి ఈ లోపల ఇవ్వ మేఘాలు ఇవ్వబడతాయి ఈ మధ్యన మేఘాలు పట్టాయి కదా అప్పుడు మళ్ళీ టెంపరేచర్ తగ్గిపోయి థర్టీ టూకి వస్తుంది ఈసారి థర్టీ ఎలా ఉంటుందో తెలిసిన చల్లగా హాయిగా ఉంటుంది ఎనీవే సో ఈ ద్వంద్వములు బయట జగత్తులో యథార్థంగా ఉన్నాయి అనుకుంటారు అజ్ఞానం చేత అదే మోహము మంచివాడు చెడ్డవాడు బయట సమాజంలో ఉన్నారు అని అనుకుంటాడు వీడు అది మోహము అలా ఉండరు మీ లోపలుండే వాసనలని బట్టి వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అని మీరు నిర్ణయిస్తారు మహాత్ములు అలాగా ఎవళ్ళని అలా డివైడ్ చేయరు మహాత్ముల విషంలో వాళ్ళకి ఏ వాసనలు ఉండవు కనుక సర్వులు ఆత్మరూపులుగా సర్వుల హృదయంలో ఈశ్వరుని యొక్క దర్శనాన్ని వారు పొందుతూ ఉంటారు వాళ్ళు మనుష్యులని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నావాళ్ళు పరాయి వాళ్ళు అది ఇంకో ద్వంద్వం స్వపర స్వపర భేదము అంటారు అది మరో ద్వంద్వం ఈ ద్వంద్వలు మహాత్ముల దృష్టిలో ఉండవు ఎందుకంటే మహాత్ముల దృష్టి ఆకాశము వలే వ్యాపకముగా ఉంటుంది సంకుచితమైన దృష్టిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ద్వంద్వాల అనుభవానికి వస్తాయి కాబట్టి ద్వంద్వం మీకు అనుభవానికి వచ్చింది అంటే అది మోహం సో ఆ అర్థం చేసుకోవాలి భాష్యకారులు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు ఉందాము తత్ర యదా ఛాద్వేష सुख दुख हेतु संप्राप्त्या सुखदुख हेतुसंप्रा लात्मकनाज्ञायावशादन परोत्पत्तिबंधकार మోహంజనయత అసలు ఈ ద్వంద్వములు మోహాన్ని మోహము అంటే అంటార అంటారు ఇంగ్లీష్లో అంటే భ్రాంతి సో దాన్ని ఎలా కలిగిస్తాయో చెప్తున్నారు ఇప్పుడు చూడండి యదా యా అంటే ఏ కాలమునందు ఇచ్ఛాద్వేష ఇచ్చా అంటే రాగం రాగద్వేషములు లబ్ధాత్మకౌత మీ హృదయంలో స్థిరంగా నిర్మాణమవుతాయి రాగము ద్వేషము అనేవి మీ హృదయంలో స్థిరంగా నిర్మాణం అవుతాయి ఇప్పుడు మీకు ఆహారంలో కూడా ఆహారం విషయంలో కూడా జనులు ద్వంద్వాలతో జీవిస్తారు సో ఏమంటారంటే నాకు వంకాయ కూర అంటే ఇచ్ఛ కాకరకాయ కూర అంటే ద్వేషము అని పెట్టుకుంటారు ఇచ్చా ద్వేషము ఏమంటాయి ఏది ఇచ్ఛయో అది లభించినప్పుడు సుఖం కలుగుతుంది సుఖ దుఃఖ హేతు సంప్రాప్త్య సుఖహేతు అవుతుంది వంకాయ కూర కాబట్టి అది ఇచ్చా విషయం అవుతూ ఉంటుంది కాకరకాయ కూర వేశారనుకోండి అది దుఃఖహేతు అవుతుంది కాబట్టి అది ద్వేష అనే ద్వంద్వలో పడుతుంది ద్వేషానికి విషయమవుతూ ఉంటుంది సో ఈ విధంగా వీడు ఆ రస రసము అంటే రుచులు రుచులకు సంబంధించిన వాసనలు పెట్టు కూర్చుంటాడు మనస్సులో అలా వాసనలు పెట్టు కూర్చుంటాడు భోజనానికి వస్తాడు సో అటువంటి వాడికి భోజనం వడ్డించి వాడిని మెప్పించటం చాలా కష్టం ఎందుకని వాడు ప్రతిదానికే ఏదో పేరు పెడతాడు ఎందుకంటే వాడు వాసనలు అధికంగా ఉంటాయి ఈ కూర బాగోలేదంటాడు ఆ పచ్చడి బాగులేదంటాడు దీంట్లో ఉప్పు తక్కువ ఉంటాడు దాంట్లో ఉప్పు ఎక్కువ ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటాడు అన్ని ద్వంద్వాలు పెట్టుకున్న వాడికి వంట వండి వడ్డించటం వాడిని మెప్పించటం చాలా కష్టం మీరెవైనా వండి వడ్డించే అమ్మల్ని అడగండి తెలుస్తుంది ఇంకొక ఉంటాడు ఏ ద్వంద్వమూ ఉండదు ఉరికే అలా తినేస్తాడు కా దేహాంగ యాత్ర కోసం దృష్టి భోజనం మీద ఉండదు భోజనం ఉడితే ఆకలిస్తుంది కాబట్టి దేహం భోజనం కోసం అడుగుతుంది కనుక ఏదో రొంత తిండి దానికి పారేస్తే అలా పడి ఉంటుంది దాని పని అది చేస్తూ ఉంటుంది దీంట్లో రసం అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు కొంచెం రుచి టూ అటుగా ఉన్న నడిచిపోతుంది సో అటువంటి వాడు కూర్చుంటే ఇది బాగుంది ఇది బాగులేదు అనే అనే ద్వంద్వమే ఉండదు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి మన రసానికి సంబంధించిన వాసనలను బట్టి అక్కడ ద్వంద్వాలు నిర్మాణం అవుతూ ఉంటాయి ఒకసారి ఈ వాసన ఉన్నట్లయితే ఆ ద్వంద్వాల నిర్మాణం అయితే మీరు సుఖదుఖములకు సిద్ధంగా ఉన్నారు మీకు ఆ ద్వంద్వము మీకు అనుకూలంగా ఉంటే సుఖం ప్రతికూలంగా ఉంటే దుఃఖం సపోజ్ మీరు అనొచ్చు ఏమంటే ఒక మనిషి హృదయంలో ద్వంద్వాలు లేవు ఏమండే ఇప్పుడు ఇంకక్కడ బయట ఇష్ట అనిష్ట అనే విభాగము లేదు ఇక్కడ వాసనలు లేవు కాబట్టి అక్కడ విభాగం లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఇష్ట అనిష్ట ఇచ్ఛా ద్వేష అనే విభాగం లేదో ఇక సుఖదుఖాలు ఉండవు ఇచ్ఛని బట్టి సుఖం వస్తుంది ద్వేషాన్ని బట్టి దుఃఖం వస్తుంది ఇప్పుడు ఇచ్చాద్వేషాలు లేకపోతే రాగద్వేషాలు లేకపోతే సుఖదుఖాలు ఉండవు మరి సుఖ దుఃఖాలు ఉండకపోతే ఆ మహాత్ముడు ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే ఆనందావస్థలో ఉంటాడు ఆనందము సుఖదుఖములకు అతీతమైన స్థితి కాబట్టి మనము ద్వంద్వాలని విడిచిపెట్టడం ద్వారా సుఖదుఖాలని అతీతంగా వెళ్ళిపోవడం ద్వారా మనం ఏదో కోల్పోతున్నాము అని మీరు అనుకోరాదు సుఖదుఖములకు అతీతమైన ఏ ద్వంద్వరహితమైన స్థితి ఉంటుందో అది ఆనంద స్వరూపము తన యొక్క స్వరూపమే ఆనందంగా ప్రకటమవుతూ ఉంటుంది అంచేతను జీవితంలో మీరు సుఖాన్ని కోరడం మానేసి దుఃఖాన్ని పరిహరించడం మానేసారనుకోండి అప్పుడేమవుతుందో తెలుసిన మీరు మానసికంగా సుఖ దుఃఖములకు అతీతంగా ఎదిగిపోయి మీరు ఆ సమస్థితిని పొందుతారు అంటే అది ఆనంద స్థితిని పొందుతారు కాబట్టి ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా మీకు సమాజంలో ఎక్కడ దొరకదు ఇది ఇది యొక్క ఫార్ములా ఆ ఫార్ములా ఏమిటంటే స్టాప్ సీకింగ్ ప్లెషర్ ప్రెషర్ని సుఖాన్ని మీరు పట్టుకొచ్చే ప్రయత్నం చేయకండి కావండి దెన్ యూ విల్ నాట్ నో వాట్ ఈస్ పెయిన్ మీకు దుఃఖం అంటే ఏదో తెలియకుండా అయిపోతుంది అప్పుడు సుఖము దుఃఖము అనే విభాగము చెరిగిపోతుంది ఇది సుఖము ఇది దుఃఖము అనే విభాగం చెరిగిపోతుంది ఆ మధ్యను వాటి రెండింటికి మధ్యలో ఉండే బౌండరీ లేకుండా అప్పుడు మీరు సుఖదుఖములకు అతీతమైన ఆనందావస్థలో మిగిలిపోతాయి ఆ విధంగా మనము ద్వంద్వ మోహాన్ని అతిక్రమించే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ భాష్యకారులు ఏమంటున్నారంటే హృదయంలో ఇచ్చాద్వేషములు నిర్మాణం అయిపోతాయి సుఖదుఖ హేతుత్వాన్ని బట్టి అప్పుడు ఆ ఇచ్చాద్వేషములు లోపలుంటాయి సుఖదుఖానుభవం కలుగుతూ ఉంటుంది జగత్తంతా కూడా ద్వంద్వాలతో నిండి ఉంటుంది చాలామంది అలాగే ఉంటారు సమాజంలో వ్యక్తులు అలాగే ఉంటారు లౌకికులైతే వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అని వాళ్లకు ఉండే అర్థకామ వ్యవస్థను బట్టి నిర్మాణం చేస్తారు వాడికుండే అర్థాన్ని డబ్బును బట్టి మంచి చెడు గుడ్ బ్యాడ్ ఫ్రండ్ ఫో అలా డివైడ్ చేసుకుంటారు కామ భోగాన్ని బట్టి ఫ్రండ్ ఫో అలాగ డివైడ్ చేసుకుంటారు మంచి చెడు అలా డివైడ్ చేసుకుంటారు ఇప్పుడు పేకాట రాయుడు ఉన్నాడు అనుకోండి వాడికి మంచివాడు ఎవడవుతాడు వాడికి పేకాటాటానికి దా బ్రదర్ అని పిలిచేవాడు మంచివాడు అవుతాడు కేకాట తప్పు అని చెప్పిన వాడు ఏమవుతాడు శత్రువు అయిపోతాడు కాబట్టి ద్వంద్వాల నిర్మాణం చేసుకుంటారు లౌకికులు ఇక మతపరమైన ద్వంద్వాలు ఉంటాయి ఈ మత కట్టర్ పంథి ఉంటారు అంటే కొంత ఫెనటికల్గా ఉంటారు వాడికి మొత్తం జగత్తు అంతా ద్వంద్వాల కింద నిర్మాణం చేసుకుంటారు వాడు ఏమంటాడంటే ఐఎమ్ క్రిస్టియన్ అంటాడు ఐఎమ్ క్రిస్టియన్ అని ఎప్పుడైతే అన్నాడో మొత్తం జగత్తు మానవ కోటంతా కూడా క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ అనే ద్వంద్వం కింద విభాగం అలా ద్వంద్వాలు విభాగం చేస్తూ ఉంటారు ఒకసారి నేను దేవాలయానికి వెళ్ళాను క్యూలో నిలబడి ఈ మధ్యన మానేశాను ఈ క్యూలు ముందు వాడిని తోస్తూ ఉండడం వెనకవాడి చేత తోయబడుతూ ఉండడం ఇదో ద్వంద్వం తోయుట తోయబడుట ఈ ద్వంద్వాలను పడలేక మానేశాను ఏదో అప్పట్లో ఏదో చేతస్థంతో ప్రారంధాన్ని పెట్టి ఆ క్యూలో ఇరుక్కున్నాను ఒకసారి ఓసారి క్యూలో ఇరుక్కునే అయ్యా నన్ను క్యూ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి మీరు నన్ను అనుగ్రహించండి వాళ్ళని ప్రార్థించాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా క్యూలో నిలబడే ఓపిక మనకి లేక నేను బయటికి వెళ్ళిపోతాను నన్ను పంపించేయండి బాబు అంటే వెళ్ళడానికి వీరు అక్కడే ఉండమని ఎందుకంటే అటు నుంచి బిగు చూపోయింది ముందు నుంచి బిగు చూపోయింది ట్రాఫిక్ జామ్ లాగా పోలండి సో క్యూలో నిలబడ్డాను సరే దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి నా ముందు నేను ఇలా అడ్డబొట్టు పెట్టా ఆయన నిలువ పెట్టుబెట్టా నేనేం పని కట్టుకుని పెట్టలేదు పొద్దున్నోసారి పెడతాను అది ఇంకా అది ఇంకా ఉంది కొంతసేపుకి పోతుంది అది కనపడడం కానీ అప్పుడు ఇంకా కనపడుతాం నా వెనకాల నా ముందు ఒక ఆయన ఉన్నారు ఆయన నిలువుబొట్టు ఆయన నిలువుబొట్టు నేను అడ్డబొట్టు ఆ పూజారి గారు నిలువు బొట్టు ఆయన ఏం చేశారంటే ఆ ముందు ఆయన నా ముఖం ఆయన ఎరగరు ఈ ముందున్న ఆయన ముఖము ఎరగరు కానీ బొట్టు తెలుస్తుందిగా ముఖం తెలియకపోయినా బొట్టు తెలుస్తుందిగా నా ముఖం ఆయన ఏం చేశారంటే నా ముందున్న ఆయనకి ఎంత ప్రేమగా ట్రీట్ చేశారంటే మీకు శేషవస్త్రం ఇస్తారని వెళ్ళి దేవుడి మీద పెట్టిన కండువా ఒకటి ఆయనకి ఇచ్చారు దేవుడి మీదించి పుష్పాలు తీసుకొచ్చి ఆయన మెడలో వేశారు శఠగోపం గట్టిగా పెట్టారు తీర్థప్రసాదాలు కూడా సమృద్ధిగా ఇచ్చి పంపించారు ఆయన మూడు నిమిషాలు నేను ఇక్కడ ఇలా వెయిట్ చేస్తున్నాను నా వెనకాల వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నా అందరూ అలా వెయిట్ చేస్తుంటే పూజారి గారు ఆయనకి త్రీ మినిట్స్ స్పెషల్ సర్వీస్ ఇచ్చి పంపించారు ఆయన అలా అడుగు వేయగానే నేను వచ్చాను నా అడ్డబొట్టు చూసేప్పటికీ ఆయనకు ఒళ్ళు మండిపోయింది వీడికి గుద్దుందా అడ్డబొట్టు పెడతాడా అడ్డబొట్టు పెడితే నరకానికి పోతాడని తెలియదా వీడికి అని ఆయన మనసులో అనుకుని ఉంటారు పాపం నేను ఆయన నా నెత్తి మీద శటకోపం పెట్టినప్పుడు నాకు తగిలింది కూడా ఆ శటకోపం టక్కుమని పెట్టి గుండూ ఏమో చేతిలో కొంత తీర్థం పోసి ఆ వెనకాల క్యూ ఉంది నడు అని నన్ను ఆయన తోసినంత పనిచేశారు ఇంచుమించుగా సో అడ్డబొట్టు నిలవబొట్టు ఇంకో ద్వంద్వం ఇది గమనించరా సుఖ దుఃఖాల సో అడ్డబొట్టు వర్సెస్ నిలువుబొట్టు ఇదో ద్వంద్వం సో ఈ ద్వంద్వం ఎక్కడి నుంచి వచ్చింది ఇద్దరూ ఆత్మరూపులుగా ఆయన దర్శించలేకపోయారు ఎందువల్ల ఆయన హృదయంలో ఆ ద్వంద్వం నిర్మాణమయ్యారు ఇది లౌకికుల ద్వంద్వం కాదు ఇది అర్థకామాల సంబంధించిన ద్వంద్వం కాదు ఇది ఇది ధర్మానికి సంబంధించిన ద్వంద్వం ధర్మము అంటే సంకుచితమైన అర్థంలో ఒక లిమిటెడ్ మీనింగ్లో ధర్మశబ్దానికి చాలా విస్తృతమైన అర్థం కూడా ఉంది సో అంటే మతము అనే అర్థంలో ఈ ద్వంద్వ నిర్మాణం అవుతుంది సో ఈ విధంగా అనేక రకములైన ద్వంద్వములను నిర్మాణం చేసుకుని అవన్నీ బయట ఉన్నాయని అవే సత్యమని మనిషి మోహంలో ఉంటాడు సో ఈ ఈ ద్వంద్వం నిర్మాణం అయితే ఏమవుతుంది భాష్యకర్లు చాలా బాగా చెప్పారు ఈ ద్వంద్వం నిర్మాణం కాగానే అది ఏం చేస్తుంది ప్రజ్ఞని అపహరించి వేస్తుంది ప్రజ్ఞ అంటే ఒక ఒక సృజనాత్మకమైన బుద్ధిశక్తి అంటే ఆ బుద్ధి అటువంటి బుద్ధి ద్వారా దాన్ని ప్రజ్ఞ అంటారు నవనవోన్మేషశాలిని ప్రజ్ఞ అని దాని డెఫినేషను అంటే ఆ బుద్ధికి చాలా క్రియేటివ్ ఇంటలెక్ట్ క్రియేటివ్ ఫ్యాకల్టీ ఆఫ్ ది మైండ్ అంటే అత్యంత సూక్ష్మమైన విషయాన్ని అది టక్కుమని పట్టుకోగలుగుతుంది మా ఇండియా సాధారణంగా మనుష్యుల యొక్క బుద్ధి స్థూలంగా ఉంటుంది స్థూలంగానే చూసుకోగలుగుతారు తప్ప సూక్ష్మంగా పరిశీలించే ప్రయత్నం చేయదు సూక్ష్మస్థితిని కూడా దాటినది ప్రజ్ఞ రతంభరా తత్ర ప్రజ్ఞ అని పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రం వ్రతం అంటే సత్యం వ్రతం సత్యం విభర్తి ఇది వ్రతం భరా ఆ ప్రజ్ఞ సత్యాన్ని తెలుసుకుంటుంది అంటే ఎలాగంటే చెప్తా చూడండి ఇప్పుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని ఒక బ్రాహ్మణుడు వేద పండితుడు నిలబడున్నాడు ఆ పక్కన ఒక ఏనుగు ఉన్నది ఆ పక్కన ఆవుంది ఆ పక్కన కుక్క ఉన్నది ఇవన్నీ వేరు అని తెలియడానికి బుద్ధిమంతుడు కానక్కర్లా కంటితోటి స్థూలంగా కనబడుతున్నాయి బ్రాహ్మణుడు ఎక్కడా కుక్క ఎక్కడా తేడా తెలిసిపోతూనే ఉంది కానీ పండితుడు అన్ని ఈ ప్రాణులన్నిటి ఎందు ఒకే పరమాత్మని దర్శిస్తారు ఆ ఒకే పరమాత్మని దర్శించేటువంటి ఆ శక్తున్నది చూసారా అంటే ఏమిటి దేహములలో కనపడే భేదాన్ని ఇంద్రియాలలో కనపడే భేదాన్ని అంతఃకరణంలో కనపడే భేదాన్ని ఈ భేదములనన్నిటినీ కూడా అధిగమించి ఆ మూలంలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని ఎవడు దర్శిస్తాడో కంటితో చూసేది కాదని ప్రజ్ఞతో చూసిది వాడు మాత్రమే ఈ నాలుగు రకాల ప్రాణులెందు సమముగా ప్రకాశిస్తున్న చైతన్యాన్ని ప్రాణశక్తిని దర్శించి ఆహా ఒకే ప్రాణదేవత ఈ నాలుగు ఎందు సమానంగా ప్రకాశిస్తోంది అని అంటాడు ఎందుకంటే మీరు చెప్పండి ఈ బ్రాహ్మణులో ఉన్న లైఫ్ ప్రాణ ఆ కుక్కలో ఉన్న లైఫ్ ప్రాణ అది భిన్నమా ఏకమా ఏకం దట్ ఈజ్ వన్ అది చూస్తాడు అది ప్రజ్ఞ అంటే ఈ ద్వంద్వములు భేదములు తేడాలు వివక్షలు వీటన్నిటిని అధిగమించి అంటే తన హృదయంలో నిర్వాసనంగా ఉండాల్సి ఉంటుంది అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ సత్యాన్ని పట్టుకుంటాడు దాన్ని ప్రజ్ఞ అంటారు ఆ ప్రజ్ఞని ఈ ద్వంద్వ మోహము కప్పివేస్తుంది అని అంటున్నారు సో అదేం చేస్తుందంటే ఆ ప్రజ్ఞని ఈ ద్వంద్వమోహము తన వశం చేసేసుకుంటుంది వశం చేసేసుకుంటే వెంటనే పరమార్థతత్వము ఆత్మతత్వము పరమా పరమార్థము అంటే సత్యం సత్యము ఆత్మతత్వము ఇప్పుడు చూడండి మీరు నేను ఉన్నాను దేహము దృష్ట్యా నేను వేరు మీరు వేరు ఎవండి తర్వాత ద్వంద్వం అయి ఉన్నాం ఎలాగ ఎందుకని ఎదురు బొదురుగా ఉన్నాం చూడండి సపోజ్ నేను ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి మీరేం ఫేసింగ్ ఏం ఫేసింగ్ మీరు వెస్ట్ ఫేసింగ్ అవుతారు కదండి మరి నేను ఈస్ట్ ఫేసింగ్ అయితే సో ద్వంద్వం అయిపోయింది కదా ఐఎమ్ ఫేసింగ్ ఈస్ట్ యు ఆర్ ఫేసింగ్ వెస్ట్ నేను ఐఎమ్ లుకింగ్ అట్ యు ఆర్ లుకింగ్ అట్ వేర్ యు ఆర్ లుకింగ్ ఎట్ మీ ద్వంద్వం అయింది ఇంతకంటే ఇంకో నేను ఎత్తుగా కూర్చున్నాను మీరు కింద కూర్చున్నారు ద్వంద్వం అయింది నేను పాఠం చెప్తున్నాను మీరు పాఠం వింటున్నారు ద్వంద్వం అయింది ఎన్ని ద్వంద్వలు ఉన్నాయో చూడండి తర్వాత దేహదృష్టిగా చూసినట్లయితే మీ దేహం వేరు నా దేహం వేరు ఏమండ మా ఇంద్రియాలతో చూస్తే నా ఇంద్రియాలు వేరు మీ ఇంద్రియాలు నా కలదోడు ఉంటే కానీ కనపడదు మీకు కలదో లేకుండా కనపడవచ్చు ఇంద్రియ శక్తులు వేరు తర్వాత అంతఃకరణం నా అంతఃకరణం నాకుండే పేత కష్టాలు పేతవి నా అంతఃకరణలో ఉండే వాసనలు ఇవో ఉంటాయి మీ వాసనలు మీవి అన్నీ భేదం ఉన్నది కానీ పరమార్థస్థ ఒకటి ఉన్నది ద అన్డిఫరెన్షియేటెడ్ బీయింగ్ సత్ అయాం అని మీరు అన్నప్పుడు అహమస్మి అనే అనుభవంలో మూలంలో ఏముందో మీరు వెతికి పట్టుకోండి చాలాసార్లు చెప్పాను ఈ మాట సో అహమస్మి అనే మౌలికమైన అనుభవానికి ఆధారమైనటువంటి ఆ సత్ అనే తత్వము ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అది ఉంది చూసారా వీఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ బీయింగ్ మనందరము ఒకే సత్ యొక్క అంశలమై ఉన్నాము ఆ సద్రూపంగా మీకు నాకు తేడాయ్యలేదు నేను ఏ సత్ ఏ సద్రూపుడనై ఉన్నానో అదే సత్ మీ మూలతత్వం నా మూలతత్వము ఏ సత్ అదే సత్ మీ మూలతత్వమై ఉన్నది మనం ఆ మూలతత్వానికి వెళ్ళలేక నేను వేరు మీరు వేరు పరాయి భా స్వపరా అనే భేదంతో మనం జీవిస్తున్నాం మనం ఆ మూలతత్వానికి వెళ్ళగలిగితే ఆ ప్రజ్ఞ మనకు ఉన్నట్లయితే భేదం అనేది మహాత్ముల దృష్టిలో భేదమే ఉండదు ఏది మీరో అది నేను అయి ఉన్నాను ఈ అనుభవము ఇది కేవలము వాక్యాలకి పదాలకి అందీది కాదు వర్ణనలకు అందీది కాదు దాన్ని ఏదో వర్ణించే ప్రయత్నం మనం చేస్తాము దాన్ని సాధకుడు ఆ ప్రజ్ఞ ద్వారా దాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది సో మౌలికంగా చూడండి బాహ్యంగా మీరు వేరు నేను వేరు నేనేదో అది మీరు కాదు మీరు ఏదో అది నేను కాదు కానీ మూలంలో మీరు ఏదో ఏ పరమార్థ తత్వమై ఉన్నారో అదియే నేను ఆ మూలంలో మనందరం ఒకటే అని చెప్పానే దానికే ఆత్మ అని పేరు అదే పరమార్థ తత్వము దానికి సంబంధించిన జ్ఞానము కలిగేటువంటి అవకాశం మనిషికి ఉంది కానీ ఈ ద్వంద్వమోహము ఆ అవకాశాన్ని కప్పివేస్తుంది ప్రతిబంధకారణం భవతి అంచేతనే మనము సాధకులుగా సర్వ మానవులను ఏక సమ సమదృష్టితో చూడడం సమదర్శనాన్ని మనం అభ్యాసం చేయాలి సమదృష్టి సమం బ్రహ్మ ఆ సమదృష్టి అంటే ఏమిటి వీడు నావాడు వాడు పరాయి వీడు మన పార్టీ వాడు వాడు అపోజిషన్ పార్టీ ఈ పార్టీల వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు శత్రుపక్షం శత్రువులు వీళ్ళందరూ ఒకే భారతీయులు కదా కానీ ఎప్పుడు శత్రువులు ఎప్పుడైపోయారు అలా అయిపోతూ ఉంటారు అంతే స్వపక్షము పరపక్షము తర్వాత మన ప్రాంతం వాడు మన ఇతర ప్రాంతం వాడు అప్నా పరాయ తర్వాత మన మతం వాడు మరో మతం వాడు మన కులము ఈ కులము మన కులం వాడు మరో కులం వాడు మన వర్గం వాడు మరో వర్గం వాడు తర్వాత దేవుళ్ళకు కూడా మన నిలువుబొట్టువాడు మనకి వ్యతిరేకమైన అడ్డబొట్టువాడు ఈ రకంగా మనము ఇన్ని ద్వంద్వాలు పెట్టు కూర్చుంటే మనకి సకల మానవుల ఎందు ఒకే పరమాత్మ ఉన్నాడు ఒకే ఆత్మతత్వం యొక్క అంశలు వీళ్ళందరూ కూడా అనే సత్యం ఎప్పుడు తెలుస్తుందండి తెలియనే తెలియని అలా కాకుండా ఇదంతా పెద్ద డిఫికల్ట్ కూడా ఏమీ కాదు మీరు ఈ వాసనలనన్నిటినీ తొలగించి అయాం అహమస్మి అనే దాని ఎందు ఏ రకమైనటువంటి డెఫినిషన్ అండ్ డిస్టింక్షన్ మీరు పెట్టుకోకుండగా శుద్ధమైన అహమస్మి అసద్రూపుడుగా వినిర్మలమైన ఆకాశము వంటి జ్ఞానము జ్ఞాన ప్రకాశాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ మీరు చూస్తే మీకు అసలు భేదాలేమీ కనబడనే కనపడం ద్వంద్వమోహము ఉండనే ఉండదు అటువంటి స్థితిలో మీ ప్రజ్ఞ ఆ ఒకే ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉంటుంది కాబట్టి ద్వంద్వ ఇది పాజిటివ్ నెగిటివ్ చెప్తున్నారు ఈ ద్వంద్వమోహం ఏం చేస్తుందంటే ఆ ప్రజ్ఞని కప్పివేసేటువంటి ప్రతిబంధకం అయిపోతూ ఉంటుంది ఇది ప్రతిబంధం అంటే మనం విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాల్సింది దీనికోసం ఈ ప్రతిబంధాన్ని నా హృదయం నుంచి తీసివేయుమా అని మనం విఘ్నేశ్వర రూపంలో ఉండే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి ఎందుకంటే ఈ ద్వంద్వమోహము అనేది ఆ ఆత్మప్రజ్ఞకి చాలా ప్రతిబంధము అవుతూ ఉంటుంది నహి ఇచ్చాద్వేష దోష వశీకృతిత్తభూతార్థ విషయం జ్ఞానముత్పద్యతే బహిరతి శంకరులు ఏమంటున్నారంటే ఆంతరమైన ఆత్మజ్ఞానం దాకా లటపెట్టవాయా నీకు బాహ్య జ్ఞానంలో కూడా నీ మనస్సులో ఇచ్చాద్వేషము అంటే రాగద్వేషముల యొక్క బలీయమైన వాసనలు నిండి ఉన్నప్పుడు నీవు ఈ ఈ యథా యథార్థతత్వాన్ని తెలుసుకొనలేవు యథాభూతార్థ విషయం జ్ఞానం నా ఉత్పద్యతే అక్కడ ఉన్న తత్వం ఏదో దానికి సంబంధించిన జ్ఞానము వీడికి కలుగనే కలుగదు ఎందుకు కలుగదు అంటే వీడు దృఢమైన వాసనలకి వశమై ఉంటాడు సో ఈ రాగద్వేషములనే వాస వాసనలకి చాలా బలంగా వశమై ఉండిపోతాడు అటువంటి స్థితిలో ఆంతరమైన ఆత్మతత్వము ఒక్కటే అని తెలిసే ప్రసక్తే లేదు అసలు అంత దాకా ఎందుకు బాహ్యంలో బహిరపి బాహ్యంలో కూడా చూడండి ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా ఏముందండి మీరు ఆలోచించండి ఇద్దరు మనుషులను నడిచి వెళ్తున్నారు ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి డాక్టరు నీదే మతం అనో నీదే కులం అడుగుతాడా అయితే నీదే ప్రాంతం అనో అడుగుతాడా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించమని బ్లడ్ ఇచ్చారు సరే పేరు అడుగుతాడు వయస్సు అడుగుతాడు ఆ తర్వాత అంటే షుగర్ ఉందో లేదో టెస్ట్ చేయమని అడుగుతాడు కులం అడుగుతాడా కులం అడిగాడు అనుకోండి సపోజ్ డయాగ్నాస్టిక్స్ దాంట్లో కులం ఏమీ అని అడిగాడు అనుకోండి అప్పుడు నేను ఎందుగా నీ కులం ఎందుగా అంటే కాదులండి డయాబెటీస్కి కులం చెప్తే గానీ డయాబెటీస్ సంగతి తేలదు అని అన్నాడు అనుకోండి హౌ యు ఫీ అయితే ప్రాంతం అడుగుతాడా ఏ ప్రాంతం నువ్వు ముల్కీయా నాన్ముల్కీయా అని అడుగుతాడా లేకపోతే నువ్వేమో బ్రాహ్మణుడవా అబ్రాహ్మణుడువా అని అడుగుతాడా నువ్వు హిందువువా క్రిస్టియన్వా అని అడగడు ఎందుకంటే ఈ ద్వంద్వములన్నీ కూడా తత్వం దగ్గరికి వెళ్ళేపడికి ఉండవు సో అదేవిధంగా ఆత్మతత్వం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ ద్వంద్వాలేమీ ఉండవు కానీ మనుషులు ఎలా ఉన్నారు ఈనాడు ఈ ద్వంద్వ మోహంలో బాగా బిగుసుకుపోయి ఉన్నారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి సమాజంలో నెలకొని ఉంది అంటే పార్లమెంటులో ఈ జనగణన సెన్సస్ చేసేప్పుడు కులం గురించి మనం అడగవద్దు అని కొంతమంది ప్రపోజ్ చేస్తే అదేమి కుదరదు జానతానై కులాన్ని పెట్టాల్సిందే సెన్సస్లో అని పెద్ద యుద్ధం నడుస్తుంటాడు అరవై ఏళ్ళు వచ్చి స్వాతంత్ర్యం వచ్చేసింది మేము కుల రహిత సమాజాన్ని నిర్మిస్తామో అని రాజ్యాంగంలో ప్ర ప్రతిజ్ఞలు విచేసి ఆ రాజ్యాంగాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు ఇప్పుడు జనగణన చేసేప్పుడు నీ కులం ఏంటో రికార్డు చేయమంటున్నాడు ఏం చేసుకుంటాడు ఈ కులం రికార్డుని అంటే ఏదో చేస్తాడు వాడికి ఏదో ప్లాన్ ఉంది భవిష్యత్తులో